అర్వతి శ్లోకోకస్ చరాచరస్మ పూజ్యురుర్గరీయాన్నభ్యధి కు రాజే నవ్వత్సమోస్తి అభ్యధిక కుతోకత్ర అప్రతిమ ప్రభావ అతిమ ప్రభావ అంటే సాటి లేని ప్రతిమా అంటే సాటి సాటి లేని పోలిక ఉపమానం లేని మహిమ గలవాడ ఈశ్వరుని యొక్క మహాత్మ్యమునకు సాటి మహిమ మహాత్మ్యము అనే పదాలని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి మహిమ అంటే ఏదో ఈ ఈ హస్తలాఘవం చూడండి అలాంటి జిమిక్స్ అది అనుకోకూడదు ఆ మహిమల గురించి మాట్లాడటం లేదు ఈశ్వరుని యొక్క ప్రభావము ఆయన యొక్క మహాత్మ్యము సాటి ఇప్పుడు ఎంతటి విద్వాంసుడైనా కూడా ఒక గొప్ప శాస్త్రాన్ని లేక నాలుగు శాస్త్రాలని అధ్యయనం చేసిన మహావిద్వాంసుడు కూడా ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని అది బుద్ధిగోచరము చేయజాలడు అది ఆయన మహిమ ఆకాశము అంతటను అంత సర్వమును తనయందు కలిగి ఉంటే ఈశ్వరుడు ఆకాశము కంటే సూక్ష్మమైనవాడు ఆకాశమును వ్యాపించి ఆకాశము కంటే సూక్ష్మముగా ఉండు అది ఈశ్వరుని యొక్క మహిమ సో ఆ విధంగా ఈశ్వరుని మహిమను అలా అర్థం చేసుకోవాలి అంతేగాని దాన్ని ఒక ఈ మహిమలోంటో లోకంలో ప్రచారం ఉండే తీరు తెన్నులు ఉన్నాయి చూసారా ఆ రకంగా అర్థం చేసుకోకూడదు గమనించాలి సో అప్రతిమ ప్రభావ ఇగో ఇది మహిమ లోకస్య పితాసి చరాచరస్య అస చరాచరస్య లోకస్య ం పితాసి పితా అసి ఈ లోకమునకు అంటే ఈ లోకము అంటే ఈ బ్రహ్మాండము ఎటువంటి బ్రహ్మాండము చర అచర కదిలే మరియు కదలని ప్రాణులతో నిండిన ఈ బ్రహ్మాండమునకంతకు తండ్రి వి నీవే ఇప్పుడు ఈ బ్రహ్మాండమునకు సకల ప్రాణులకు తండ్రి వినివే అన్న మాటని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి అక్కడే మహిమ అన్నది ఉంటుంది ఇప్పుడు నలుగురు పిల్లలు ఉన్నారు ఈ నలుగురు పిల్లలు ఉంటే ఒక ఆయన్ని చూపించి ఈ నలుగురు పిల్లలకి ఈయన తండ్రి అంటే మీకు ఒక రకంగా అర్థమవుతుంది అలాగే ఈ జగత్తు ఈశ్వరుడు తండ్రి అంటే ఆ రకంగా అర్థం చేసుకోకూడదు దీ నాట్ ది వే ఈ తండ్రి అనే మాటని ఈ నలుగురు పిల్లలకి ఈయన తండ్రి అన్నట్టుగా ఈశ్వరుని అర్థం చేసుకోకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు మీరు ప్రార్థన చేసేప్పుడు త్వమేవ మాతా చె పితాత్వమేవ అంటారు మహాత్ములు అని వారు త్వమేవ మాత అంటే పిత నీవు పితవి తండ్రివి అంటే ఒకే ఈశ్వరుడు తండ్రి అని మనం అనుకునే లోపల మాతవు కూడా నువ్వే అంటే దాన్ని అక్కడితోటి ఈశ్వరుడు నామరూపములకు అతీతుడు అని నిశ్చయం అయిపోతుంది అక్కడతోటి ఒక పరిచ్ఛిన్నమైన ఆకారము గలవాడు కాడు అక్కడికి సెటిల్ అయిపోయింది అదంతా ఎందుకంటే ఈశ్వరుడు ఒక పరిచ్ఛిన్నమైన ఆకారము గలవాడైతే అయితే తండ్రి అవుతాడు లేకపోతే తల్లి అవుతాడు రెండూ అవడానికి వీర్లేదు తండ్రివి నీవే తల్లివి నీవే అన్నారంటే అయిపోయింది అక్కడతో అక్కడతోటి నామరూపాలకు అతీతమైన తత్వంలోకి వచ్చేసారు కానీ చాలామంది పట్టించుకోరు ఆ విషయం ఊరికే ఎలాగేదో రొటీన్గా చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు ఈ రొటీన్ ప్రార్థన వల్ల పెద్ద ప్రయోజనం ఉండదండో మీరు గమనించడం లేదో మెకానికల్గా మెకానికల్గా ఇప్పుడు ఈ టేపరి కార్డర్కి అలారం టైం చూసి కీ చూలేస్తే ఆ కీ ఉన్నంతకాలం కొట్టేస్తుంది టగటగా టగటగా అలాగ టేపరి కార్డర్ని ఆన్ చేసి వెళ్ళిపోతే ఆ టేప్ అయ్యేదాకా అది వాగేస్తుంది ఆ రకంగా ఆ మోడల్లో ప్రార్థన మొదలు పెడితే గడగడగడగడ చెట్టు చూపి నాపడం అలాగే మెకానికల్గా టేపరికా ఇక్కడ కూడా టేపరి కార్డే ఇది కూడా టేపరి కార్డర్ టేపరి కార్డర్కి మైక్ ఉంటుంది ఇదో ఇది మైక్ టేపరి కార్డుకి టేప్ ఉంటుంది ఆ టేప్ దాని పేరే టేపరి కార్డర్ టేప్ ఉంటుంది ఆ టేప్ మీద ఆ సౌండ్ యొక్క మ్యాగ్నెటిక్ ఇంప్రెషన్స్ అన్నీ ఉంటాయి అగో అది ఇది ఇది టేప్ ఇక్కడుంది టేప్ ఎలక్ట్రిసిటీ పాస్ అయితే ఈ టేప్లో ఇంప్రెస్ చేసినటువంటి సౌండ్స్ అన్ని మైక్లోంచి వచ్చేస్తాయి మరి ఎలక్ట్రిసిటీ ప్రాణశక్తి ఎలక్ట్రిసిటీ ప్రాణం ప్రాణమే ఎలక్ట్రిసిటీ అదిగో ప్రాణం వచ్చేసి ఆ టేపు ఆన్ చేస్తే వీటి సంకల్పమే ఆన్ చేయటం ఆన్ చేస్తే టగ టగ టగ ఆ రకమైన మెకానికల్ రిసైటేషన్ వల్ల ప్రయోజనం ఉండదు పైగా ఇదేదో గొప్ప ఘనకార్యం చేస్తున్నామని భ్రమభట నిర్మాణం పైగా మైండ్ డల్ అయి కూర్చుంటుంది వాడు డల్గా తయారవుతాడు క్రిటికల్గా చెప్పేటువంటి విషయాలను తెలుసుకునే సామర్థ్యం కొరగడుతుంది బ్లంట్ అయిపోతుంది మైండ్ చూడండి ఎన్ని ఎన్ని నష్టాలు ఉన్నాయి లాభం ఉంది ఒక్కటే లాభం ఉంది ఏమిటి మీ అకౌంట్లో ఓ పిసరంత పుణ్యం పడుతూ అది లాభం కాబట్టి మీకు లాభం ఆ లాభం ఓ పిసరంత పుణ్యం పడుతుంది అకౌంట్లో ఇది ఎలాగంటే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇచ్చి వాడు బ్యాంక్ ఇచ్చి ఇంట్రెస్ట్ ఆరు నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ అని వేస్తూ ఉంటాడు ఇరవై ఆరు రూపాయలు ముప్పై వైసలో ఏదో వేస్తారు అది ఏమి అది ఏం చేయాలి ఒక కప్పు టీ తాగడానికి సరిపడదు సరిగ్గా ప్లేట్లు ఇడ్లీ తిని టీ తాగితే ఆ డబ్బు చాలదు అలాగేదో ఇంట్రెస్ట్ వేస్తారు అలాగే అది కూడా యాడ్ అవుతుంది అలాగే ఇక్కడ కూడా ఓపేశారు అంత పుణ్యం యాడ్ అవుతుంది అంతకుమించి ఉపయోగం ఉండదు కాబట్టి లాభ బేరీజ్ వేసుకోవాల్సి ఉంటుంది ఈశ్వరుణ్ణి ప్రార్థించేము అంటే అది చాలా విలువైన మూమెంట్స్ మనిషి జీవితంలో అత్యంత విలువైనటువంటి కాలము మూమెంట్స్ క్షణాలు ఏమిటంటే ఆ ఈశ్వరుణ్ణి క్షణాలు ఆ ప్రార్థించిన క్షణాలు కూడా అలా చప్పచప్పగా మనస్సు లగ్నం కాకుండా మనస్సు లగ్నం అవడం విలీనం అవడం రెండు వేయ సగుణం అయితే మనస్సు లగ్నం కావాలి నిర్గుణమైతే మనస్సు లీనం కావాలి ఆ ఇన్నర్ సైలెన్స్లోకి వెళ్ళిపోవాలి ఆ రకంగా చేసిన ప్రార్థన తక్కువైనా ఆ ప్రార్థనకే ఎక్కువ కాబట్టి ఎదేవ విద్యయా కరోతి శ్రద్ధయా ఉపనిషద తదేవ వీర్యవత్తరం భవతి అని చాందోగ్యోపనిషత్తులో ప్రతిపాదనము కలదు మంచిది సో కొంత వైబ్రేషన్ అయినట్టుంది మంచిది పితాసి ఈ సకల జగత్తుకు నీవు తండ్రివి నీ యొక్క మహిమ యొక్క మహిమకు సాటి ఏది లేదు ఈ సకల జగత్తుకు నీవు తండ్రివి కదిలే ప్రాణులకు తండ్రి వి నీవే అంటే ఈ పశువులు పక్షులు చేపలు మనుష్యులు వీటన్నిటికీ తండ్రి వి నీవే కదలని చెట్టు చేమలు వాటికి కూడా తండ్రి వి సకల ప్రాణులు నీ నుండియే ఆవిర్భవించిన ఋష్మా అనే అభిప్రాయం సో పైగా ఈ జగత్తులో పూజనీయుడవు నీవే పూజకు తగిన నీవే పూజ్య అని ఒక పదం ఒకటి పూజ్యు పూజ్యుడు అంటే పూజకు యోగ్య అర్హమైన వాడు అర్హ అర్హ అనే అర్థంలో ఎప్రచయం వచ్చి పూజ్య అవుతుంది పూజ యా ఆ వచ్చి వస్తుంది ఆ వచ్చినప్పుడు ఆ లోపం వస్తుంది ఆకి లోపం వచ్చి పూజ్య అవుతుంది ఎస్ చేతిజ అనేదో సూత్రం ఉంది లోపం వచ్చి పూజ్య అవుతుంది సో ఈ పూజ్యుడు పదము చాలా యోగ్యమైన పదం చూడండి ఇక్కడ గీతలో కూడా దాన్ని ప్రయోగిస్తారు కానీ సమాజంలో పూజ్యుడు అనే పదము సరైన అర్థంలో వాడటం లేదు ఇట్ హ్యాజ్ ఎక్వైర్డ్ అన్డిజైరబుల్ సెన్స్ అంటే తెలుగు పనికి రానివాడు అనే సెన్స్లో వచ్చిందది అందుకోసమే నేను ఈ మధ్యన కష్టపడి పూజ్యుడు అని ఉన్నదాని ప్రతిదాని పూజనీయుడు అని మార్చుకుంటూ వస్తున్నా మళ్ళీ రీఎడిటింగ్ చేసే సమయంలో పూజ్య అని ఉంటే పూజనీయా అని అనీయ ప్రత్యయం పెట్టుకుని కాలక్షేపం చేస్తున్నాం కానీ శాస్త్రంలో మటుకు పూజ్య అనే పదం కనపడుతుంది పూజ్యులు అంటే ఎందుకు పనికిరాని వారనే పదం అనే అర్థం ఉంది సమాజంలో అలాంటి ఎక్స్ప్రెషన్ వచ్చింది ఎందుకు వచ్చిందో తెలీదు మీరు గమనించలేదా అలాంటి అర్థం ఎక్కడ ఉంది అలాగంటే అర్థం మంచిది పోల్ అండి ఆ సెన్స్లో తీసుకోద్దు సో పూజ్య అంటే పూజనీయుడవు గురు నీవు ఆచార్యుడవు గురువు అంటే గురువు అంటే ద మోస్ట్ వెయిటీ ఇండివిజువల్ అని కూడా అర్థం ఇప్పుడు ఈ సకల జగత్తులో సారవంతమైన తత్వమేది అని మీరు ఆలోచిస్తే మొత్తం ఆభరణ ప్రపంచం అంతలోనూ సారము గలది ఏది సారమేది అంటే ఏం చెప్తారు బంగారము అని చెప్తారు అదేవిధంగా ఈ సకల జగత్తులో ఆ అధిష్టాన చైతన్యము అంటే జగత్ ఈ నాటకము ఈ జగన్నాటకమునకు అధిష్టానంగా ఉన్నటువంటి ఆ ఎరుక ఆ తెలివి అది గురువు అంటే అదే గురువు అది నీవే గురు తర్వాత గరియాన్ అంటే కంటే కూడా నీవు చాలా గొప్పవాడవు చూద్దాం శంకర్లేమంటారో చూద్దాం యతహాత్వం అంటే నిన్ను నేను పాదములను పట్టుకుని క్షమించినట్లు చేస్తున్నాను నీవు అప్రమేయుడవు అని అన్నాడు కదా ఎందువల్ల ఎందువలనగా యత ఎందువలనగా త్వం నీవు నీవు ఏమిటి పితాసి తండ్రివి అగుచున్నావు అలాగే అవతారికను ఆ శ్లోకంతో అన్వయించుకోవాలి పిత అసీ జనయిత అసీ అంటే ఈ సకల జగత్తునకు సృష్టిని చేయువాడలు నీవే అంటే సకల జగత్తు నీ నుండి ఆవిర్భవిస్తుంది సృష్టిని చేయువాడు అంటే మళ్ళీ బ్రహ్మదేవుడు విష్ణువు రుద్దు అలా మొదలెట్టద్దు అది పురాణ ప్రక్రియ ఆ ప్రక్రియ ఇక్కడ ఇక్కడ సందర్భం కాదు ఈ సకల జగత్తు నీ నుండియే ఆవిష్కృతమగుచున్నది అని అభిప్రాయం సృష్టి ఇప్పుడు సినిమాకి పిత ఎవరో తెలుసా సినిమా ఉంది కదా ఆ సినిమాకి పిత మీరు సినిమా దృష్టాంతం ఎన్నిసార్లు చెప్పుకుంటున్నాం సినిమాకి పిత ఎవరు ఆ ప్రాజెక్టర్లో ఒక థౌజండ్ క్యాండిల్ మంచిగా ప్రకాశించే దీపం ఒకటి అది పిత అంటే ఆ గాజుబుడ్డి పిత అని కాదు ఆ ప్రకాశం ఆ ప్రకాశము సినిమాకు పిత మరి మాతెవరు సినిమాకు అంటే ఫిలిం ఉంది చూడండి అది మాత పితా మాత మరి ఆ మాతాపితరుల యొక్క సంతానం ఎవరు అంటే హీరో విలన్ హీరోయిన్ హీరో డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆయన వెనకాల నుండి చేసే యాభై మంది కూడా ఆ సంతానంలో భాగమే హీరోయిన్తో పాటుగా డ్యాన్స్ చేసే అమ్మాయిలో యాభై మంది వీళ్ళు కూడా సత్తా వీళ్ళందరూ సత్తానో అక్కడ చెట్లు కనపడ్డాయి ఆ చెట్లు కూడా సంతానమే కొండ కోన అన్నీ సంతానం సరిపడిందండి దేవుడు యొక్క పితామాత అలాగా మీరు అన్వయించుకోవాలి పితామాత అంటే దైదివే యు హర్కౌట్ తెలుసు కదా సో అది పితాసి జనయిత అసి ఎవరికి పిత లోక ప్రాణిజాతస్య సముదాయము ఈ ప్రాణి సముదాయమునకు తండ్రివి నీవే ఎటువంటి ప్రాణి సముదాయము చరాచరస్య స్థావర జంగమస్య అంటే రివర్స్ అయిన ఆర్డర్ చర అంటే జంగమము అచర అంటే స్థావరము కానీ వరస అలాగే ఉంటుంది అచర చర వాళ్ళు చరాచర అని అలాగే జంగమ స్థావర అనరు స్థావర జంగమ అనే కేవలం ం అస్య జగత పితా నీవు ఈ జగత్తునంతకు సృష్టించిన వాడవు ఆవిష్కరింపజేసిన వాడవు ఇంత మాత్రమే కాదయా ఇంత మాత్రమే కాదు మరింకా ఏమి పూజ్య పూజార్హ పూజింపదగిన వాడవు కూడా నీవే ఉజింప తగిన వాడవు నీవే ఎందువల్ల యత ఎందువల్ల ననగా గురు ఆచార్యుడవు నీవే ఇంకా ఎందువల్ల గరియాన్ గురు తరహ గురువుల కంటే కూడా గొప్పవాడవు నీవే లేకపోతే సారవంతమైన తత్వము నీవే నీకంటే గొప్ప సారము మరొకటి లేదు అంటే మరి సృష్టి చేసింది స్థితి చేసింది లయం చేసింది వేరువేరు కదా మరి బ్రహ్మ విష్ణువు శివ రుద్ర అని కదా అంటే అది ఆ ప్రక్రియ వేరు పురాణ ప్రక్రియలో అలా కాబట్టి బ్రహ్మ విష్ణువు రుద్రుడు అందరూ కలిపి ఒకే ఈశ్వరుడు అక్కడికి ఇద్దరూ ముగ్గురు ఉన్నారని మీరు అనుకోకూడదు ఇద్దరు ముగ్గురు ఈశ్వరులు ఉంటే ఈ జగత్ నడవదు కులాప్స్ కూలిపోతుంది ఇది ఎలాగంటే గవర్నమెంట్లో ఇద్దరు ప్రైమ్ మినిస్టర్స్ ఉంటే ఆ గవర్నమెంట్ నడవదు పడిపోతుంది గవర్నమెంట్ ఒకళ్ళే ప్రైమ్ మినిస్టర్ ఉండాలి ఒకప్పుడు మొరార్జీ దేశాయ్ గారు చరణ్ సింగ్ అని ఇద్దరు ఉండేవారు చరణ్ ఎవళ్ళు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అనే దాని గురించి పెద్ద సమస్య పెద్ద యుద్ధం జనతా పార్టీని ఎగ్గిన రోజుల్లో ఎమర్జెన్సీ అయ్యి జనతా పార్టీని ఎగ్గినప్పుడు ఇద్దరిలో ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి ఎవరు అవ్వాలి చరణసింహులు అంటారు నేను అనుభవం గలవాడిని పెద్దవాడిని అని ఆయన అంటే దేశాయ్ గారు అంటారు నేనేం తక్కువ తిన్నానా నేను పెద్దవాడినే నాకున్న అనుభవం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు అని ఆయన అంటారు ఆర్ రైట్ అప్పుడు ఇద్దరికీ తెమన్ లేదది ఇట్ డి నాట్ సెటిల్ ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలన్నది సెటిల్ కాలేదు జనతా పార్టీ మ్యా వాళ్ళకి మెజారిటీ అయితే వచ్చింది కానీ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరవ్వాలి అన్నది సెటిల్ కాలేదు ఇందిరాగాంధీ గారు అపోజిషన్ లేడరు వీళ్లలో సెటిల్ కాలేదు అప్పుడు జయప్రకాష్ నారాయణ గారు వీళ్ళిద్దరినీ ఓ గదిలో కూర్చోపెట్టి వాళ్ళిద్దరితోటి పర్సనల్గా మాట్లాడి ఆ గదిలోంచి బయటకు వచ్చి ఆయన డిక్లేర్ చేశారు మొదర్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్ అవుతారు చరణసింహులు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు అని డిక్లేర్ చేశారు ఎందుకు ఇంత కష్టం ఇద్దరు ప్రైమ్ మినిస్టర్లను పెట్టుకుంటే పోలేదా ఇద్దరు ప్రైమ్ మినిస్టర్లు పలికినారు ఒకళ్ళే ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు ఎందువల్లంటే ఇద్దరు ప్రైమ్ మినిస్టర్లు ఉన్నారనుకోండి ఇప్పుడు రైలు ధర పెంచాలి అని ఓ ప్రైమ్ మినిస్టర్ ఆజ్ఞాని జారీ చేస్తాడు పెంచొద్దు అని ఇంకో ప్రైమ్ మినిస్టర్ ఆజ్ఞా జారీ చేస్తాడు అప్పుడు రైల్వే ఏమైపోతుంది కొలాబ్స్ అయిపోతుంది గవర్నమెంట్ నడవదు ఒకళ్ళే ప్రేమ మనుషులు ఉండాలి సరిగ్గా అదేవిధంగా జగత్తుకి ముగ్గురు ప్రభువులు ఉండకూడదు బ్రహ్మవిష్ణువు రుద్ర అంటే అంతా ఒకటే అయితే అలాగేదో చెప్తారు కథల్లో అంతా ఒకటే ముగ్గురు ఉండకూడదు ముగ్గురు ఉన్నారనుకోండి ఏమవుతుంది ఈ గురుత్వాకర్షణ శక్తి నియమం చూసారా లాస్ అన్నీ కూడా ఈశ్వరుడి చేత అధీన ఈశ్వరుని అధీనంలో ఉంటాయి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది దానికి ఏదో కొంత వాల్యూ ఉంటుంది జీ అంటే ఏదో నైన్ ఎయిటీ సిక్స్ నైన్ ఎయిటీ సెవెన్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏదో ఇంత అని ఉంటుంది ఇప్పుడు ఇద్దరు ఈశ్వరులు ఉన్నారనుకోండి ఒక ఆయన ఏం చేస్తాడంటే ఈ గురుత్వాకర్షణ శక్తిని తగ్గించేస్తాడు వాడు ఆ ఈశ్వరుడు పెట్టిన గురుత్వాకర్షణ శక్తిని నేను తగ్గించేసుకున్నాను అని తగ్గించేస్తే అప్పుడు ఆ ఈశ్వరుడు ఏం చేస్తాడు గురుత్వాకర్షణ శక్తిని పెంచుతాడు అప్పుడు ఏమవుతుంది జగత్తే ఏమవుతుంది శక్తి నివాకర్షణ శక్తులు ఎప్పుడైతే తగ్గించాడో ఈ భూమి వెళ్ళిపోయి సమాజం సూర్యుడులో పడిపోయి కాలిపోతుంది ఇంకా అవి ఎవడూ ఉండడు నేను పూజించి వాడు ఉండడు ఎవడో కాబట్టి సృష్టి బాగా నడవాలి అంటే ఇద్దరు ఈశ్వరులు ఉండకూడదు ఒక్కడే ఈశ్వరుడు ఉండాలి మరి బ్రహ్మవిష్ణుడు అంతా ఒక్కటేనాయా ఉంటే అలా అంటాను ఒక్కడే ఉన్నాడు ఒక్కడే ఈశ్వరుడు ఉన్నాడు లా గ్రావిటేషన్ మారుతుందా లేదా మారట్లేదండి స్థిరంగా ఉంది దాన్ని యూనివర్సల్ లా అంటారు లా ఆఫ్ గ్రావిటేషన్ మారదు అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది అంతే లా ఆఫ్ గ్రావిటేషన్ స్థిరంగా ఉంది అంటే ఈశ్వరుడు ఒక్కడే అని మీరు నిర్ధారణ చేసుకోవచ్చు ఇది ఇది ఎవరు పూజ్య స్వామీజీ చెప్పారు నేను అక్కడి నుంచి పట్టుకోవచ్చు ఆయన దాన్ని వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వే ఆఫ్ ప్రజెంటింగ్ ది సబ్జెక్ట్ మ్యాటర్ కాబట్టి నువ్వే అందరికంటే గొప్పవాడు నువ్వే కాదండి గురువు ఆయన గురువు ఈశ్వరుడు గురువు కాదండి ఇంకా చాలామంది గురువులు ఉన్నారంటే ఆ గురువులందరికీ నువ్వే గురువు అయ్యా ఇంకా మళ్ళీ వాళ్ళందరూ నీ తర్వాతి గురువులే నువ్వు ఓన్లీ గురువు ఎవరిబడి ఎల్స్ సెకండ్ టు యూ ప్రైమరీ స్థానంలో ఒక్కడే గురువు ఉంటాడు అది నీవే భాష్యం ఎందువల్ల ఆయన గురుతరుడైనాడు అంటే దానికి హేతు చెప్తున్నారు రెండవ పాదంలో ఉంది త్వత్సమ నస్తి నీతో సమానమైన వాడు ఎవడూ లేడు ఇప్పుడు ఈ భూలోకంలో అంతరిక్ష లోకంలో లేకపోతే ఇంటర్ స్టెలార్ స్పేస్ కూడా మీరు చూసుకోండి మనకి అల్ అందుబాటులో ఉండేటువంటి బ్రహ్మాండంలో సూర్యుడితో సమానమైన జ్యోతిర్మండలము ఇంకొకటి కలగా లేదు సూర్యుడితో సమానంగా ప్రకాశించేది ఇంకొకటి ఏదైనా ఉందా లేదంటే మనకి తెలుసున్నంతలో సూర్యుడే ఆ పైన ఏమో ఉన్నాయని అంటారు అది అలా చూపించండి మనకు అనుభవానికి వచ్చి దాంట్లో సూర్యుడిని మించి ఇంకెవాళ్ళు లేరు అదేవిధంగా అంటే సూర్యుడు సర్వోత్కృష్టుడు కానీ నీకు థౌజండ్ క్యాండిల్ బల్బ్స్ ఉన్నాయి ఈ మధ్యన కొత్త టెక్నాలజీ వచ్చి బల్బులు బాగా ప్రకాశిస్తున్నాయి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి వీటిల్లో హెచ్చు టబ్బులు ఉంటాయి కానీ సర్వోత్తమైన ప్రకాశం అంటే ఏం చెప్పాలి సూర్యుడని చెప్పాలి అదిగో ఈశ్వరుడికి ఈ జగత్తులో ఉండేటువంటి మహిమలకు అంతటి తేడా ఉంటుందండి ఈ బల్బులన్నీ గొప్పవే కానీ సూర్యుడి ముందు కాదుగా అంతటి అంత సోఫార్ సెపరేటెడ్ ఆయన మహిమటువంటిది అది గురుతరహ నీతో సమానమైనది ఒక మహాశక్తి నీవే తప్ప నీతో సమానమైన తత్వము ఇంకొకటి లేదు ఇది ఎలాగంటే ఆభరణ ప్రపంచంలోకి తీసుకెళ్ళి మిమ్మల్ని అయ్యా ఈ ఆభరణ ప్రపంచంలో బంగారంతో సమానమైనది రెండవది ఏముందో చెప్పండి అని అడిగాను అనుకోండి మీరు మీరు ఏమని చెప్తారు ఏది లేదు అని చెప్తారు అంతే కదా లేకపోతే పొన్న ఆలోచించండి మీరు పెద్దలు ఆలోచించండి ఆభరణ ప్రపంచంలో బంగారంతో సమానమైనది ఇంకేదైనా ఉందా రెండోది ఏదైనా ఉందా మీరు ఆ దృష్టాంతాన్ని సరైన సెన్స్లో అర్థం చేసుకుని చెప్పాలి అంతేగాని ఆలోచించి ఇరుడియం ఉందని అలా మొదలెట్టుకోవడం ఆ దృష్టాంతంలో ఏముంది రెండోది ఉందా లేదు బంగారమే సర్వ సర్వ అలాగే ఈ జగత్తులో ఈశ్వరునితో సమానమైనది లేనే లేదు సమానమైనదే లేకుంటే ఈశ్వరుని కంటే గొప్పది ఎక్కడి నుంచి వస్తుందండి అభ్యధిక కుత అన్య మరి ఒకటి ఈశ్వరునికంటే గొప్పది ఎక్కడి నుంచి వస్తుంది కుత ఎక్కడి నుంచి వస్తుంది అంటే లేనే లేదు అసలు ప్రసక్తియే ఉండదు ముల్లోకములలో కూడా లోకత్రగేపి ఒక భూలోకమే కళ్ళ భూ భువహ సువ ముల్లోకాలని మీరు తీసుకోండి ఈశ్వరులో సమానమైనదే లేదంటుంటే గొప్పవాడు ఉన్నాడా ఉండే ప్రసక్తియే లేదు అప్రతిమ ప్రభావ మంచిది సుభాష్యం చూద్దాము కస్మాత్ గురుతరహాత్వం ఇది ఆహా ఈశ్వరుడు అందరికంటే గొప్పవాడు ఈశ్వరుడు కంటే గొప్పవాడు మరొకడు లేడు అని చెప్పుటకు కారణమేమి అన్నట్లయితే దానికి సమాధానం చెప్తున్నారు అర్జునుడే నచత్వత్సమ త్వత్తుల్యన్య అస్థి అస్థి అనుకోకూడదు అస్థి ఉన్నా నా పెట్టుకోవాలి పక్కన అస్థి అంటే ఉన్నాడో అని మీరు అలా కంగారు పడుకోకుంటారు నా ఎప్పుడు నాతో ప్రారంభమవుతుంది వాక్యం అస్థి దగ్గరికి వెళ్ళి నా కూర్చుంది మీరు నాని మరిచిపోయి ఎందుకంటే వాక్యం వెళ్ళి వెళ్ళి వెళ్ళి అస్థి అని అలాగే కాదు ఓకే ఇలా అక్కడికి వచ్చి జాస్తి ఒప్పు ఓకే కాబట్టి త్వత్సమ నీతో సమానమైన వాడు ఇతరుడు ఎవరు మీరు ఇదే లెక్క బంగారు ఆభరణ ప్రపంచంలోకి వెళ్ళి కాబట్టి బంగారంతో సమైనది ఏముంది మీ దగ్గర అని అడగండి వాళ్ళు ఏమీ లేదండి అని చెప్తారు నెక్లెస్తో సమమైనది ఏదైనా ఉందా ఉంది ఒకటే చాలా ఉన్నాయి నెక్లెస్ కంటే గొప్ప ఉన్నాయి అవి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి అదంతా బాగానే ఉన్నాయి బంగారంతో సమైనది ఏదైనా ఉందా లేదా అలాగనమాట ఈశ్వరుడింట ఇంకే ఎందుకంటే సతి చిత్తు ఈశ్వరుడు అక్కడ సతు చిత్తు తప్ప ఇంకా వేరే ఏమీ లేనే లేదు సత్యతికే ఈ నామరూపాలు నేను బంగారానికే నామరూపాలన్నీ కూడా లోకంలో జనులు నామరూపాలు సత్యం అనుకుంటారు నామరూపాలని పట్టుకుని రేలాడుతూ ఉంటారు మహాబుద్ధిమంతులు అనుకుంటారు ఇప్పుడు మేము పండితులము బుద్ధిమంతులం అనుకుంటాం ఇప్పుడు ఓపెన్ మైండ్ ఉండి ఎవడైతే నేను తెలుసున్నవాడను అనే కల్పన ఆ కాన్సెప్ట్ ఎవడి బుద్ధిలో అయితే వచ్చిందో వాడింక జీవితంలో ఏమీ నేర్చుకోవడానికి అవకాశం లేదు తలుపులు మూసుకుపోయినట్టే ఐ నో ఐ నో అనే అనే కల్పన రాకూడదు దెట్ ఈజ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ దట్ ఈస్ ట్రూ బట్ ఐ నో అనే కల్పన ఆ ఆ కాన్సెప్ట్ ఆ ప్రత్యయము మనోవృత్తి ఉండదే రాదు అప్పుడు మైండ్ ఎలా ఉంటుందంటే ఓపెన్గా ఉంటుంది ఓపెన్గా ఉంటుంది అంటే వాడు మూర్ఖుడే అయిపోతాడు ఐ నో ఐ నో అని చూడరు అనుకోపోతే మూర్ఖుడుగా ఉంటాడు మూర్ఖుడుగా ఉండడు ఓపెన్గా ఉంటాడు స్పేస్ లాగా అప్పుడు మీ మైండ్ ఎంత ఓపెన్గా ఉంటుందంటే ఇప్పుడు ఈ పెరా ఈ డిష్ ఉంటే చూడండి డిష్ యాంటీనా అంటారు ఎలా ఉంటుంది పద్మం మొగ్గలాగా ముడిచిపోయి ఉంటుందో ఇలా ఓపెన్ ఉంటుందా ఇలా ఓపెన్ ఉంటుంది ఎంత ఓపెన్ ఉంటుంది యాంటీనా ఎంత ఎక్కువ ఓపెన్ ఉంటుందో అంత గొప్పది ఆ యాంటీనా యాంటీనా యొక్క గొప్ప ఎప్పుడైనా యాంటీనా ఇలాగ గిన్నీలాగా ముడుచుకుని ఉండడం చూసారా మీరు యాంటీనా ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది యాంటీనా లాగా అయిపోతుంది మైండ్ It gathers knowledge from all sides. Anyway, so, ah Ismar tunuk ante? Goppa-Jñānam halo gehen ko Ready. Cheever版о. induction valla. Nakatvattsamáhatplatzul yah ahilyahastir. Ok. 말씀드� período. Antisiquette ces c Swedish ke P downstream. Anupārna konkurs. invite 1971 iëllila ak laid. música koş i n'yant. కానీ నేను యథార్థం చెప్తున్నా నేను ఆయన అలా అంటారని నేను ఊహించలేదు రామ రామ ఆయన ఏమంటున్నారో చూడండి నహీ ఈశ్వరద్వయం సంభవతి అనేకేశ్వరత్వే వ్యవహార రూపపత్తే అది ఈశ్వరునికి నీకంటే గొప్పవాడింపహేం పొడింపహచ్చు కదా అంటే నో ఎందువల్ల రెండు ఈశ్వరులు ఎప్పుడైతే వచ్చారో అప్పుడు వ్యవహారం అనేది ఇంకా పోస్తా కాదు వ్యవహారం అంతా కొలాబ్స్ అయిపోతుంది నేను పెద్ద కంపెనీ ఎరుగుతాను పెద్ద కంపెనీ బాగా ప్రాస్పరస్గా ఉండింది కంపెనీ ఒక జనరల్ మేనేజర్ ఉండేవారు ముగ్గుర నలుగురో డిప్యూటీ జనరల్ మేనేజర్స్ ఉండేవారు ఏమిటి డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆపరేషన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫైనాన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ రిసెర్చ్ అలా ఉండేవారు నలుగురు ఉండేవారు జనరల్ మేనేజర్ ఒక ఆయన ఉండేవారు కంపెనీ చాలా ప్రాస్పర్స్గా లాభాల్లో నడిచింది హెడ్ ఆఫీస్ నుంచి ప్రమోషన్స్ వచ్చాయి ఏమిటి ఆ ప్రమోషన్స్ ఈ నలుగురు డిప్యూటీ జనరల్ మేనేజర్స్ని జనరల్ మేనేజర్స్ కింద ప్రమోట్ చేశారు ఏమండి అప్పుడు ఆ జనరల్ మేనేజర్ కూడా ప్రమోషన్ ఇవ్వాలి కదా సీనియర్ జనరల్ మేనేజర్ అనో లేకపోతే ఇంకో పేరు పెట్టి ప్రెసిడెంట్ అనో పేరు పెట్టి ఆయనకి జనరల్ మేనేజర్ అనే పేరు కంటే కొంచెం బెటర్ సౌండింగ్ బిరుదాన్ని ఒకదాన్ని ఆయనకి ఇచ్చేస్తే పని అయిపోయాయి జీతాలు అదే ఇవ్వచ్చు జీతాలు దేవుంది అది ఇవ్వలేదు వాళ్ళు అది పొరపాటు ఆ రోజు నుంచి ఆ కంపెనీ ఇంకా కోలుకోలేదండి ఓవర్ నైట్ ఫైవ్ జనరల్ మేనేజర్స్ ఉన్నారు తెల ఇంకా ఆ కంపెనీ ఇంకా కోలుకోలేదు ఆ తర్వాత సిక్ అయిపోయింది వీఆర్ఎస్లు అన్నారు మంచి సైంటిస్టులు అందరూ కూడా ఎక్కడికి అక్కడికి పోయారు ఆ కంపెనీ మూతబడిపోయింది ఐదుగురు జనరల్ మేనేజర్స్ వచ్చిన రోజే దట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ ఇట్స్ ఎండ్ నహి ఈశ్వరద్వయం సంభవతి అసలు జనతా పార్టీ గవర్నమెంట్ పడుకోవడానికి ఇదే సమస్య కొంచెం పేరుకి డిప్యూటీ అని ఆయన డిప్యూటీకి కాదన్నట్టుగా ఉడివాడు ఆయన వాళ్ళిద్దరికీ సెటిల్మెంట్ లేక అది పడిపోయింది అన్న నాకు సరిజు గుర్తు లేదా డీటెయిల్స్ వాటెవర్ ఇద్దరు ఈశ్వరులు కుదరదండి ఒక్కడే ఈశ్వరుడు ఉంటాడు ఎందుకంటే ఇద్దరు ఈశ్వరులు ఎప్పుడైతే వచ్చారో వ్యవహారము సంభవము కాకుండా పోతుంది త్వత్ సమ ఏవ తావత్ సంభవతి క్వత ఏవా అన్య అభ్యధిక సత్తో సమానమైన వాడే రెండో వాడు లేడు అంటుంటే నీకంటే అధికమైన వాడు ఎక్కడి నుంచి వస్తాడండి కాబట్టి అటువంటి ప్రసక్తియే లేదు ఎక్కడ లోకత్రయే అతి సర్వస్మిన్ లోకముల ఎందు ఎక్కడైనా సరే మొత్తం బ్రహ్మాండములందంటే బ్రహ్మాండములందు ఎక్కడైనా హే ఈశ్వర నీతో సమమైన వాడు కానీ నీకంటే అధికుడు కానీ లేదు ఇప్పుడు అప్రతిమ ప్రభావ అని సంబోధన శంకరుడు ప్రతిమీయతేయయా సా ప్రతిమా అది ప్రతిమ అంటే పోలిక అని అర్థం ఒక రకంగా మనం పూజించే ప్రతిమ కూడా అదే సెన్స్లో దానికి ప్రతిమ పేరు వచ్చింది ఇప్పుడు మేము చిన్నప్పుడు గణేష్ చతుర్థికి ఆ మట్టి పట్టుకుని వెళ్ళేవాళ్ళం ఒక ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళం మట్టి పట్టుకునే మట్టి మేమే పట్టుకునే కాలవకి వెళ్ళి ఆ కలవలో స్వచ్ఛమైన మట్టి తీసుకుని వెళ్ళి వాళ్ళం ఆయన దగ్గర చెక్కతో చేసిన ఒక మోల్డ్ ఉండేది ఆ మట్టి పట్టుకుని మనం వెళ్తే ఆయన మోల్డ్ ఆయన అరుగు ఇచ్చేవారు ఆయన అరుగు మీద ఉండేది అక్కడే మోల్డ్ ఇంటికి పట్టుకెళ్ళడానికి వీలదు అక్కడే ఆ మోల్డ్ ఉండేది పక్కన బుట్ట ఓ బుట్టలో ఇది ఉండేది ముగ్గు పౌడర్ ఉండేది అది కూడా ఆయనే పెట్టేవారు ఇంకా మనమే చేసుకోవాలి మనం ఈ మట్టి పట్టుకుని వెళ్తే ఆ ముగ్గు కొంచెం ఇలా చల్లి ఇదే దాని మీద వేసేయటం ఆ వేసేసి మళ్ళీ ఇలా పైకి తీస్తే తిరగేసి తీస్తే మన గణపతికి కనపడేది ఈ గణపతికి మీరు వెతుక్కోవాలి తొండ ఎక్కడుంది అదిగో ఇక్కడ ఉందిగా తొండం అని తొండం వెతుక్కోవాలి పొట్ట ఏదంటే పొట్ట ఇదిగో ఇది పొట్ట బొడ్డు కనపట్లేదంటే చూడు ఉంది సరిగ్గా చూడు అదిగో బొడ్డు అలా వెతుక్కోవాలి అలా ఉండేది దాన్నే పూజించటం అది సరిపడుతుంది అంతకంటే అక్కర్లా ఎందుకంటే మనం చేసింది గణపతికి ఒక పోలిక ఒక ఇమేజ్ పోలిక గణపతికి పోలిక తప్ప గణపతే కాదు అది చూస్తూనే గణపతి మన మనస్సుకి వస్తుంది అంతేదాని ప్రయోజనం దట్ ఈస్ దస్ ఇట్ ఈస్ అ సింబల్ you always one has to keep in mind that it is a symbol it's a symbol nothing more nothing less you point vismarinchi meeru adi symbol ane sangatini marchipoyaru anukondi marchipothe appudu meeku aa ishwarane tatwamunu telusukovali chance potundi problems osthay kabatti it's a symbol daniki aa peru me pratimane peru avachchu deenutoti పోలిక గలదు ఎ ప్రతిమీయతే దేనితో పోలికను మనం ఏర్పాటు చేస్తామో దానికి ప్రతిమా పేరు న విద్య ప్రతిమా ఎవ ప్రభావ సహాత్మం అప్రతిమ నీ యొక్క ప్రభావము అంటే నీ మహిమ నీ మహాత్మ్యము దానికి పోలిక ఈక్వల్ ఈక్వివ్యాలెంట్ మరొకటి లేదు కాబట్టి ఈశ్వరుడు ఏమనబడతాడు అప్రతిమ ప్రభావ అనబడతాడు దానికి సంబోధన హే అప్రతిమ ప్రభావ నిరతిశయ అంటే నీ యొక్క మహిమ ఎంతటిదంటే నీ మహిమ అతిశయించిన మహిమ ఇంకొకటి లేదు ఆ శ్లోకాన్ని వంచిది తస్మాత్ ప్రణమ్య ప్రణిాయ కాయ ప్రసాదే వామహీషమీడ్యం పితేత్ర సఖేవ సఖ్యు ప్రియ ప్రియాయార్హసిదేవ సోధు మంచి శ్లోకం దీనికి అవతారిక యత ఏం ఈ విధంగా ఉంది కాబట్టి ఈ విధంగా ఉంది కాబట్టి అంటే నీ యొక్క ప్రభావమునకు మహిమకు సాటి ఈ సృష్టిలో మరొకటి లేదు కనుక అని అర్థం అయితే ఏమిటనమా అయితే ఏమిటంటారు తస్మాత్ అందువలన ప్రణమ్య నీకు నేను నమస్కరిస్తున్నాను అర్జునుడు అంటున్నాడు ప్రణమిల్లుతున్నాను ఎలాగ ప్రణమిల్లడం ప్రణమిల్లడము అనేక రకాలు నమస్కారం చేసే పద్ధతులు ఏకహస్తాభివాదనము అంటారు ఏకహస్తాభివాదనం అంటే ఒక చేతితో నమస్కారం చేస్తారు హాయ్ హవర్ యూ అంటే ఏకహస్తాభివాదనం రెండు చేతులతో నమస్కారం చేస్తారు ఇలాగ రెండు చేతులు కావండి ఇలా నమస్కారం చేస్తే దోసులి యొగ్గి నమస్కరించినట్టు ఇది దోశలి అంటే ఇలా కూడా అనొచ్చు ఇలా చేస్తే కూడా అంజలి ఘటించి నమస్కరించుట ఇది ఒక పద్ధతి ఈ అంజ ఇలా నమస్కారం చేస్తారు ఆయన నమస్కారం అని ఇలా చేస్తారు ఇంకో పద్ధతి ఇంకో కొంచెం ఇంప్రూవ్మెంట్ ఏమిటంటే ఆ ఏకహస్తాభివాదనం మీద ఇది ఇంప్రూవ్మెంట్ దీని మీద ఇంప్రూవ్మెంట్ ఏమిటి అయా నమస్కారం అని తల మేడని కొంచెం ఉంటున్నాం ఎందుకంటే మనిషి యొక్క ఈగో బ్రెయిన్ సెల్స్లో ఉంటుంది మీరు ఎప్పుడైనా మెడిటేషన్లో చేసి చూస్తే తెలుస్తుంది ఈగో పొట్టలో ఉండదు మోకాళ్ళలో ఉండదు చేతుల్లో ఉండదు బ్రెయిన్ సెల్స్లో ఉంటుంది మీ ఈగో ఇట్ ఈజ్ జెనెటిక్ కోడ్లో ఉండే ఈగో ఈ మధ్య జెనెటిక్ కోడ్ని డీకోడ్ చేశారు జెనిటిక్ కోడ్ అంతా కూడా స్టడీ చేసి పెట్టారు మొత్తం జెనెటిక్ కోడ్ అంటారు నాలుగే అక్షరాలు ఏ జిసిటి నాలుగే నాలుగే అక్షరాలు తిరుగుతూ ఉంటాయి అలాగే ఏజీజీసీసీసీటీటీటీ ఏటీటీటీసీసీసీ జీజీజీ అలా పోతూ ఉంటుంది ఎన్నో వెయ్యి పేజీలు ఉంటుంది అది జెనెటిక్ ఆ వెయ్యి పేజీల ఏ ఏజీజీ ఆ క్రమాలు ఉంటాయి చూసారా దాంట్లో ఒకచోట ఏ ఏ జీజీసీసీసీ ఏదో ఒక యూనిట్ ఉంటుంది అది ఈగో అనమాట ఆ యూనిట్ అది ఈగో అది ఈగో కాబట్టి ఇంకొక యూనిట్ ఉంది జీజీజీసీసీటీటీఏ అని ఇంకో యూనిట్ ఉంటుంది అది హార్ట్కి సంబంధించిన యూనిట్ ఇంకొకటి లేవర్కి చెందినది అలా ఉంటుంది కదా అలాగే ఈగోకి చెందిన ఒకటి ఉంటుంది ఏ ఏ జీ జీజీ నా అభిప్రాయం ఏంటంటే జెనెటిక్ లెవెల్ దాకా పాతుకుపోయి ఉంటుంది ఈగో మీరు అక్కడి నుంచి దాన్ని న్యూట్రలైజ్ చేసుకురావాలి అంటే జీన్స్లో ఉంటుంది ఈగో బ్రెయిన్ సెల్స్ జీన్స్లో ఉంటుంది జీన్స్లో ఉన్న ఈగోని న్యూట్రలైజ్ చేయాలి జీన్స్ ఏం చెప్తాయి మనకి ఈగో నేను నేను మీ మీ అని చెప్తూ ఉంటాయి మనం ఏం చేయాలి ఆ జీన్స్ని న్యూట్రలైజ్ చేయాలి నోట్ చీట్ ది జీన్స్ ఎలాగే చీట్ చేయటం అంటే నేను కాదు నేను కాదు నేను కాదు అంటూ ఉండాలి అప్పుడు మమా మమా మమా అంటూ ఉంటాయి జీన్స్ ఇప్పుడు మీరేమనాలి నమమా అనమమా అనమమా అనుకుంటారు మీరు కూడా మమా మమా అన్నారు అనుకోండి ఇంకే సంసారం ఇంకా బిగుసుకుపోతుంది కాబట్టి నమమా నమమా అనుకుంటారు నమమాకి ఎబ్రియేటెడ్ ఫాము నమహ అది నమహ నమహ అంటే ఏమిటి నామా కాబట్టి తల ఉంచాలి తల ఉంచితే అలా ఉంచుతూ ఉంటే నమహ ఉంటే ఆ జీన్స్ కొంచెం దానికి వస్తాయి చాలా టైం పడుతుంది మీకు హెయిర్ స్టైల్ బాగోలేదనుకోండి షాప్కి వెళ్ళి వాడికి చెప్తే వాడు దాన్ని ఎలా కావాల్స్తే అలా అలంకారం చేస్తారు హెయిర్ దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు కానీ జీన్స్ అడ్జస్ట్ చేయాలి హెయిర్ అడ్జస్ట్ చేయడం చాలా కొత్త వ్యవహారం ఇది చాలా కఠినమైన వ్యవహారం దానికోసం అది మనం వినయాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఇది శంకరంలో చూటంటారు అవినయ మపనయ విష్ణు ఏ విష్ణు ఆయన శంకరం కాబట్టి శివానాలని అనుకుంటారు జనాలు ఆయన శివానది విష్ణు ఆయన గొప్ప వైష్ణవుడు ఎనీవే సో అవినయ మపనయ అవినయాన్ని తొలగించు సో ఇది మూడో లెవెల్ నమస్కారం ప్రణమ్య ఇలా నమస్కారం చేయడం ఇంకా నాలుగో లెవెల్ నమస్కారం అంటుంది అదేమిటంటే మోకాళ్ళ మీద కూర్చుని మోకాళ్ళ మీద కూర్చుని నమస్కారం చేయటం అంటే ఇలాగా ఫేటస్ పొజిషన్ అంటారు మోకాళ్ళ మీద కూర్చుని నమస్కారం చేస్తాం తలకాయి నేలకాయ అంటుంది మనిషి పూర్తిగా సాగడు మోకాళ్ళ మీద కూర్చుని నమస్కారం చేస్తాడు అది ఫోర్త్ లెవెల్ ఆఫ్ నమస్కార ఇంకా ఫిఫ్త్ లెవెల్ అండ్ ఫైనల్ లెవెల్ ఏమిటంటే మొత్తం సాగల దండవత ప్రణమ్య కట్టెని దేహం కూడా కట్టే కదా ఇది కట్టే ఈ కట్టెను అలా కేంద పడేసి నమస్కారం చేయటం దాన్ని సాష్టాంగ ప్రణామము అంటారు అంటే ఎనిమిది అవయవములు నేలను స్పృశించాలి అది సాష్టాంగ ప్రణామం ఎనిమిది అవయవములు అంగములు అష్ట ఏమిటి మనస శిరస దృష్ట్యా ఏదో ఉంది పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామం ఉచ్యతే అని సో ఎనిమిది అంగములు రెండు చెవులు అంటే ఇలా పెట్టాలి చెవులు రెండు కూడా నేలకు తగల రెండు చెవులు రెండు చేతులు రెండు కాళ్ళు పధ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం రెండు రెండు నాలుగు రెండు ఆరైంది కదా ఈ చెవులు ఇలా ఒకసారి ఇలా ఒకసారి నేలకు తగిలిస్తే ఆరు ఇంకో రెండు ఉంటాయి శిరస్సు మనస్సు లేకపోతే ఇంకొకటి మొత్తాలు ఎనిమిది అంగాలు నేలకు తగిల్చి నమస్కారం చేయాలి దాన్ని సాష్టాంగము నేను ఆ పని చేస్తున్నాను అంటున్నాడు ప్రణమ్య ప్రణిధాయ ప్రణిధాయ అంటే బాగా కిందకి వంగి నీకు నమస్కారం చేస్తున్నాను కాయం ప్రణిధాయ దేహమును బాగా ఉంచి నీకు నమస్కారం చేస్తున్నాను ఎందుకు చేయటము త్వాం ప్రసాదయే నీవు నాయడల ప్రసన్నుడు వగునట్లు చేస్తున్నాను అన్నీ నిచిపరిచయాలు నిజంతాలు హేతుకర్తృత్వము అంటారు అంటే ప్రసన్నుడు అయ్యి ఇట్లా చేస్తున్నాను క్షమించి ఇట్లా చేస్తున్నాను ఇంతకుముందు క్షామయే మళ్ళీ ఇప్పుడు ప్రసాదయే నిన్ను వాం ప్రసాదయే ఎవరు అహం నేను నీవంటే నీవు ఎటువంటి నీవు ఈశం ఈడ్్యం నీవు ఈశుడవు అంటే సర్వ నియంతవు జగన్నాథుడవు సర్వము సర్వమునకు నాథుడవు నీవు ఈడ్యము కొనియాడదగిన వాడవు ఈడ అంటే కొనియాడుట సో ప్రశంసించుట కొనియాడుట సో అహమీడే నేను నిన్ను కొనియాడుతున్నాను అటువంటి కొనియాడదగిన వాడవు నీవు కాబట్టి నీకు నేను సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను ఇది మల్టీక్లాస్లో పూర్తి చెందావు శ్లోకాన్ని ఓం పూర్ణమ